ఒక ఆయన ఉంటున్నాడు ఆయన గట్టిగా విభూతి గట్టిగా పెట్టుకున్నాడు ఈసారి మీ నామం కాదు విభూతి గట్టిగా పెట్టాడు శాలువా సన్యాసి శాలువా కప్పుకున్నాడు కప్పుకున్నాను అంటున్నాడు నేను ఒక్క మాటే విన్నాను విని అవతలిపోయాను ఆయన ఉంటున్నాడు చూడం ఒక ఆవిడికి సమాధానం ఆవిడితో ప్రశ్న అడిగింది ఈయన ప్రశ్నకి రిప్లై ఇస్తున్నాడు చూడండి అమ్మా ఈ పద్దెనిమిది నెంబర్ చూసారా చాలా టెన్షన్ నెంబర్ అది మరి పద్దెనిమిది నెంబరు టెన్షన్ నెంబరా పోరు విడితే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడండి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు దాంట్లో టెన్షన్ ఏ ఉందండి పద్దెనిమిది నెంబర్లో టెన్షన్ నెంబర్ ఆవిడ ఈ మాట అంటూ ఉండగానే ఆవిడ అంతకుముందు కొంచెం మోస్తరు టెన్షన్లో ఆల్రెడీ ఉంది ఆవిడ మరింత టెన్షన్లో పడతాడు పద్దెనిమిది కాబట్టి ఈ సంసార దుఃఖానికి హేతు ఏమిటంటే పద్దెనిమిది నెంబర్లు చెప్తున్నాడు ఆయన అరే కాదయ్య అనేక సంసార అనర్థముల చేత వీడు ఉపద్రవాలన్నీ నెత్తిమీద వేసుకోవడానికి కారణము అదిగో అహం మమ జాతో మృత ఆ కిల్యభావం కారణం మీరు తెలుసుకుంటే ఆ కిల్యభావాన్ని గురించి తెలుసుకుంటే మీకు ఆ బంధం విముక్తులుగా అయిపోతారు ఆ కిల్యభావాన్ని అవసరమైన మేరకు మీరు అట్టి పెట్టుకుని సంసారంతో మీరు వ్యవహారం చేయొచ్చు మిమ్మల్ని ఎవరూ కాదండ కానీ సంసార దుఃఖములన్నిటినీ నెత్తిమీద వేసుకున్నాయి దీనికి ఏదో పరిష్కారం కావాలంటే అక్కడి నుంచి వస్తుంది మీకు ఆ పరిష్కారం మీద పరిష్కారం ఓ మహాత్ముడు అన్నాడు కామనల వల కలిగే సంసార దుఃఖమునకు పరిష్కారము కామనా పూర్తి ఎందు దొరకదు మరి దేంట్లో దొరుకుతున్నాయా అంటే కామనా త్యాగమునందు మాత్రమే దొరుకుతుంది ఆ విధంగా కిల్యభావాన్ని తిరస్కరించడంలో మీకు సంసారం యొక్క పరిష్కారం ఉంటుంది కానీ కిల్యభావాన్ని అట్టి పెట్టుకోవడంలో ఏమీ పరిష్కారం ఉండదు ఇది ప్రశ్న ఉచ్యతే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు సమాధానం చాలా చిత్రంగా ఉంటుంది చూడండి మీరు వేదాంత విద్యార్థులు కదా వేదాంత విద్యార్థులు జిజ్ఞాసులు అహం జిజ్ఞాసుభం అయిందాక మన రామచంద్రయ్య గారు చెప్పినట్టుగా క్లాసుకు వచ్చేప్పుడు ఎలా వస్తాడు అహం జిజ్ఞాసుభానికి వస్త రావాలి ఇప్పుడు మీరు మీ స్వరూపాన్ని తెలియబోరే పక్షంలో దానికోసం కదా వేదాంతానికి వచ్చారు ఆ మాట అన్నిసార్లు ఎందుకన్నానంటే చాలామంది వేదాంతానికి దానికోసం రాదు దానికోసం రాదు ఒక ఆయన వేదాంతానికి వచ్చాడు ఏమైనా వచ్చాడంటే నేను ఎంఏ చేసేస్తానండి పిహెచ్డీ చేసేసాను ఉద్యోగం కూడా చేసేస్తాను అన్ని ఇంకో సబ్జెక్ట్ కూడా ఫినిష్ చేశాను మరో సబ్జెక్ట్ కూడా ఫినిష్ చేశాను ఇప్పుడు ఈ ఇండియన్ ఫిలాసఫీ ఉపనిషత్తులు ఈ సబ్జెక్ట్లో ఏముందో చూద్దామని వచ్చానన్నాడు తెలిసిందా మీకు ఇంకొక ఆయన ఎవరిని ఇంటికి వెళ్తే నా భార్య నన్ను విసిగిస్తోందండి చికాకు పడుతుంది అందు గురించి మనస్సుకి విశ్రాంతి ఉండట్లేదు ఒక కప్పు కాఫీ ఇవ్వాల్సింది పోయి సరైన కాఫీ ఇవ్వకుండా ఏదో అల్లరి చేస్తోంది నాకు అందుగురించి నేను వచ్చేప్పుడు మంచి హోటల్ ఉంది అక్కడ అక్కడ కప్పు కాఫీ తాగి సరిగ్గా కాఫీ తాగి పూర్తయి మళ్ళీ నా ఈవినింగ్ వాక్ పూర్తయ్యేపటికి మీ క్లాసు ప్రారంభమవుతుంది కనుక నేను మీ క్లాసుకు వస్తున్నాను క్లాస్ అయిన తర్వాత రెండు మెతుకులు ఇంటికి తిని వెళ్ళి పడుకొని నిద్రపోతాను నాకు ఈ పేడ భరించలేకుండా ఉన్నాను అందుకోసం లేదా అంత క్లాసుకు వస్తున్నానని ఇంకొక ఆయన అన్నాడు ఆత్మస్వరూపం కోసం రావట్లేదు ఆయన కాబట్టి ఈ రకంగా కొంతమందికి అది ప్రొఫెషన్ కొంతమంది ముందు సన్యాసం పుచ్చేసుకుంటారు తర్వాత ఏం చేయాలో తోచక వేదాంత క్లాసుకి వస్తారు సన్యాసే శ్రవణం గురించారు అదే సన్యాసం పుచ్చుకున్నావు కదరా అలా స్వామీజీ పంపిస్తూ సన్యాసం పుచ్చుకున్నావు కదా ఇక్కడ అక్కడ తిరుగుతా ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి పాఠం చదువుకోవాలని పంపించి నా దగ్గరికి ఎంతోమందిని పంపించారు ఆయన సంబంధం లేకుండా ఆయన ఎంతో వదిలిపో వీళ్ళు పాఠం చెప్తూ ఉంటాడు వెళ్ళి పాఠని చెప్పి చెప్తూ ఆయన సిద్ధాంతం ఏంటో తెలుసుకుండి పాఠం చెప్పేవాడు ఎక్కడున్నాడో పట్టుకో ఆయన చెప్పడం మానేశారు ఇప్పుడు అందుకోసం పాఠం చెప్పేవాడు ఎక్కడున్నాడో వెతుక్కో అక్కడ ఫిక్స్ అయిపో ఒక చోట అలాగ చెట్టు పాతినట్టుగా స్థిరపడిపోయి చదువుకోవాలో మూడు నాలుగేళ్ళు అని చెప్పారు అని ఇంకో మాట కూడా చెప్పారు మీరు నేను నమ్ముతానంటే చెప్తాను తత్వ విధాలు విమాన వ్యక్తి మేము అమెరికా వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేము కూడా వెళ్తామని కంగారు పడకు అది చెప్పారు ఆయన అలా చెప్పారు అలా చెప్పారు ఆమెకు ఆమెకి చాలా కోపం వచ్చింది ఆ మాట చెప్తే కాబట్టి ఆయన అప్పుడు చెప్పారు నువ్వు వెళ్దూ కానీ విమాన వ్యక్తి ఈ సమస్య కాదు నీకు బోల్డ్ అంత ఉంది తిరుగుతూ ఒక్క మూడేళ్లు నాలుగేళ్లు ఈ వయస్సు ఓపిక ఉన్నప్పుడు ఒక చోట స్థిరంగా ఉండిపోయి చదువుకో ఆయన ఆరు నెలల నుండి చెప్తాడు ఆరు నెలలు చదువుకో ఇంకెక్కడికే కదల అని అలా చెప్పింది కాబట్టి వేదాంతము క్లాసుకి వచ్చారు అంటే దీనికోసం వస్తున్నట్టు మీ స్వరూపాన్ని తెలుసుకుందుకోసం మీరు క్లాసుకు వచ్చారు అని అనుకుందాం అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందో తెలుసునండి జనరల్గా వేదాంత క్లాస్కి వచ్చేవాళ్ళు ఈ పని చెయ్యరు అందుకోసం చెప్తున్నా మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ మీరు సస్పెండ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే మీకు ఆత్మస్వరూపం తెలియదు నేను వేదం చదువుకున్నా వేదం వల్లించా కర్మకాండాన్ని నేను చొరవగా అధ్యయనం చేశా యజ్ఞలోవి చూశా ఇప్పుడు అతిరాత్రం అవుతోంది ఈ అతిరాత్రం వంటి అతిరాత్రం నేను చూడలేదు కానీ అతిరాత్రం వంటి క్రతువులను నేను చూశాను చూశాను నేను అతిరాత్రం కంటే పెద్దది ఇది పన్నెండు రోజుల క్రతువు నలభై రోజుల క్రతువు చూశాను నేను చూడమే కాదు చాలా ఉత్సాహంగా పాల్గొన్న రోజులది అది బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ని పుష్టి చేసుకుంటూ నేను వెళ్తానంటే మీకు ఆత్మస్వరూపం జరిగింది ఆ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టాలి వ్యాకరణం పాండిత్యం ఉన్నది పక్కన పెట్టాలి ఇంకో పాండిత్యం ఉన్నది పక్కన పెట్టాలి నేను అహం బ్రాహ్మణ క్షత్రియ పక్కన పెట్టాలి నేనేమో ఇది అది అహం గృహస్థ అహం బ్రహ్మచారి ఈ బ్యాక్ ఏవో బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి ప్రతివాడికి ఓ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది నలభై వేల యాభై వేలు బతికితే మీరు బ్యాక్గ్రౌండ్ ఉండదా ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నింటిని పక్కన పెట్టాలి తర్వాత కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ ఏం చేస్తుందంటే ఒక కండిషనింగ్ చేసి పెడుతుంది మేము మీరు ఆ కల్చరల్ కండిషనింగ్ని కూడా పక్కన పెట్టాలి తర్వాత కొన్ని అలవాట్లు ఉంటాయి థింకింగ్ ఒక పద్ధతిలో ఆలోచించడం అలవాట్లుంటుంది ఒక పద్ధతిలో ఫీలింగ్ ఫీల్ అవ్వడం అది ఇంకో అలవాటు ఉంటుంది ఇలాంటి అలవాట్లు ఉంటాయి అవన్నీ త్రోసిపుచ్చాయి ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి అంటే నేను హర్క్ అవుతా హత్ కాకుండా ఉంటే సమస్య కాదు నేను హర్క్ అవుతా ఎప్పుడు హర్క్ అవుతాను వాడు మాట అనేసి వెళ్ళిపోయిన నేను హత్ అవుతాను ట్యూబ్లైట్ ఉంటాను మాట అనేసి వాడు ఏదో పుల్లమాట ఒకట అనేసి వెళ్ళిపోయాడు నేను మొన్నాడు పొద్దున్న లేచి కాఫీ తాగి గుర్తు చేసుకుని హర్క్ అయిపోతున్నాను నేను ఇప్పుడు నేను వెయిట్ చేస్తూ ఉంటాను దీనికి మళ్ళీ ఆ మనిషి దొరకాలి నేను వాడికి రిప్లై ఇస్తే అంతవరకు నాకు విశ్రాంతి లేదు ఇది నా యొక్క లక్షణం కైండ్ ఆఫ్ థింకింగ్ అండ్ ఈ పర్టికులర్ మోడ్ ఆఫ్ ఫీలింగ్ నేను ఇది గుర్తుపట్టా ఈ దోషం మన దోషమో గుణమో ఈ లక్షణం మన ఎందు సో వాట్ షుడ్ ఐ డూ i should overcome that i should reject it alage thinking patterns konuntayi nenu ela untanu evadana okadu first impression is the best impression mataga motam choodagaane na manassu nacchite vadilo enni doshal unda naaku kanapadavu choodagaane nacchakapothe vadu entha satrushudaina nenu gurtu pattavela it is a mode of thinking which is wrong nen entha mandhi manchi manassulu gurtu pattalekapoy ee kaaranamga నెత్తికెక్కించుకున్న వాళ్ళు నా నా ప్రాణం తీసి నాకు ఎంతో ఇబ్బంది కలిగించారు వాళ్ళు మంచివాళ్ళు కాదు కనుక పొరపాటా కదా ఇట్స్ ఎ మోడ్ ఆఫ్ థింకింగ్ ఐ షుడ్ రికగ్నైజ్ ఇట్ అండ్ ఐ షుడ్ రిజెక్ట్ ఇట్ నేను మీకు దృష్టాంతం కోసం చెప్పాను థింకింగ్ అండ్ ఫీలింగ్ మోడ్ ఆఫ్ థింకింగ్ మోడ్ ఆఫ్ ఫీలింగ్ అవన్నింటినీ కూడా మీరు తిరస్కరించగలగాలి ఎందుకంటే ఇవన్నీ వీటిల్లో ప్రతి అంశము ఒక కిలయభావాన్ని నిర్మాణం చేసే శక్తిని కలిగి ఉన్నది తర్వాత నేను ఒక పురుషుడను మగవాడను నేను స్త్రీని అనే భావనను కూడా పక్కన పెట్టాను ఇప్పుడు స్త్రీ సహజమైన లక్షణాలు కొన్ని ఉంటాయి పురుష సహజ మగవాడికి ఉండే లక్షణాలు కొన్ని ఉంటాయి అవి ఆ సందర్భంలో ఉంటాయి ఇప్పుడు పాఠానికి వచ్చినప్పుడు మగవాళ్ళ వైపు ఆడవాళ్ళ వైపు కూర్చుని వింటారు ఇండియాలో అమెరికాలో ఇంకా అదేం లేదు లేబడితే అలా కూర్చుని వింటారు సో కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం కూడా పద్ధతనే పాటిస్తాం దాన్ని మనం తిరస్కరించాల్సిన అవసరం లేదు సో మగవాడు క్లాసుకు వచ్చాడు అనుకోండి ఆడవాళ్ళ పంక్తిలో వెళ్ళి కూర్చోక్కర్లే మగవాళ్ళ పంక్తిలో కూర్చోవచ్చు సరిపడుతుంది కానీ అక్కడితో సరి తన స్వరూపంలో పురుష స్త్రీ అనే విభాగము ఉండరాదు దానిని కూడా తీసి పక్కన పెట్టాలి నిజానికి నేను మానవుడను అనే విభాగం కూడా ఉండకూడదు నేను మనుష్యుడను మనుష్యుడను అని పదిసార్లు అనుకుంటే పశువులన్నీ నాకంటే భిన్నంగా ఉన్నట్టుగా గోచరిస్తాయి ఒక బర్రె ఉన్నదనుకోండి అది నాకంటే భిన్నముగా ఉన్నది గోవు నాకంటే భిన్నముగా ఉన్నది అని అలా మీకు గోచరిస్తుంది కాబట్టి ఇటువంటి ఐడెంటిఫికేషన్స్ జెండర్ ఐడెంటిఫికేషన్స్ కూడా డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నిజానికి ఇదంతా కూడా సృష్టి కూడా మహాసముద్రము వంటి ప్రాణశక్తి వ్యాపించి ఉన్నది కాస్మిక్ లైఫ్కి ఇట్స్ అన్ ఓషన్ ఆఫ్ లైఫ్ మనందరము కూడా ఆ ఓషన్ ఆఫ్ లో బుడగల వంటి వారు పశువులు పక్షులు మనుషులు గంధర్వులు దేవతలు అందరూ కూడా ఆ ఓషన్ ఆఫ్ లైఫ్ ప్రాణశక్తి యొక్క మహాసముద్రంలో బుడగల వంటి వారు కాబట్టి నేను హ్యూమన్ అంటే అక్కడికే మీ ప్రాణశక్తి స్వరూపాన్ని మీరు విస్మరించి ఒకనొక నామరూపాలకు మీరు కట్టుబడిపోయి ఉన్నారు అంచేతనే నామరూప తాదాత్మ్యము చాలా డేంజరస్ తాదాత్మ్యం చాలా డేంజరస్ ఇప్పుడు ఈ ద్వైతులు వీళ్ళు చేసే కర్మకాండ ఇదంతా కూడా ఆ నామరూపముల యొక్క కరడుగట్టిన తాదాత్మ్యంతో ఫిక్స్ అయి ఉంటుంది దాన్ని షేర్ చేయటం కాదు వాళ్ళ నామరూప తాదాత్యాన్ని అంత బలంగా వజ్రం అంతా గట్టిగా ఫిక్స్ చేసి పెట్టుకుంటారు కాంక్రీటైజ్ చేసి పెట్టుకుంటారు దాన్ని వాడు బ్రేక్ చేయలేడు అంచేత వాడికి అద్వై అద్వయం అనామరూపం అంటే వాడికి అది ఎక్కదు కాబట్టి నామరూప తాదాత్మ్యాన్ని సర్వాత్మలా తిరస్కరించాల్సి ఉంటుంది ఎవ్రీ మోడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఎవ్రీ మోడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ యు హావ్ టు రిజెక్ట్ అంతేకాదు నేనిది నేనది అని తన గురించి తనకు ఒక ఒక తనను తనను తాను ఒక ఒక మూసగా చూసుకునేటువంటి అలవాట్లు విడి ఉంటాడు ఉదాహరణకి నేను వ్యాకరణ పండితుడను అని అనే ధోరణిలో ఉంటాడు వాడు యూహ్ టు నేను మంత్రములను స్వచ్ఛంగా సుస్వరంగా చెప్పగలవాడను అనే మూసలో ఉంటాడు ఆ మూసలో ఉంటే ఏమవుతుందో తెలిసినా మీకు రోజుకి ఇరవై సార్లు మీరు దుఃఖాన్ని పొందుతారు ఎందుకంటే ప్రతివాడు మంత్రాలని పుల్లస్వరాలతో చెప్పి కూడా దొరుకుతుంది మొన్న నాకు దొరికినైతే వాంతి వచ్చేది ఈసారి సరే కానీ నేను అడ్జస్ట్ అయిపోయాను రామచంద్ర పరబ్రహ్మస్య ఏం చెప్పంటారు ఈ శ్యా ఎక్కడ పట్టుకొచ్చాడు పోనీ రామచంద్ర పరం బ్రహ్మ హిందీలో లేదా రామచంద్ర పరం అని తెలుగులో ఏడవచ్చుగా మళ్ళీ నేను సంస్కృతంలో చెప్పానని ఈ భాష ఎందుకు అని ఇంత కంప్లైంట్ నేను చేస్తున్నానే అంటే దాని అర్థం ఏంటి ఇంత కంప్లైంట్ నేను చేశానంటే నేను సంస్కృతంలో గట్టి దిట్టను అనే ఒక ఒక ఒక నన్ను నేను పెట్టుకున్నానా లేదా యూ షుడ్ స్టాప్ దాట్ స్టాప్ ఇట్ నేను సన్యాసిని నేను పీఠాధిపతిని ఇవన్నీ ఏమిటి ఇవ్వను కాబట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అవి క్షింజభావాన్ని బలం చేస్తూ ఉంటాయి దానిని తిరస్కరించాలి అయితే అక్కడతో అయిపోలేదండి ఈ క్షిజభావ నిరాకరణం ఇది పెద్ద టాపిక్ ఇది సెల్ఫ్ కన్సర్న్ అనొకటి అంటే ఏమిటి ఇది మనందరినీ కూడా ఏదో మేరకు కొద్దో మనందరినీ కూడా పీడిస్తూ ఉంటుంది కియ్యభావ రూపంగా అదేమిటంటే నేను ఏమైపోతానో నాకు భవిష్యత్ ఏమిటో నా గుండె ఏమవుతుందో నా కాలేయం ఏమవుతుందో నా ఉపరిజిత్తులు ఏమవుతాయో నా ముక్క ఏమవుతుందో నా పళ్ళేమవుతాయో పళ్ళే పళ్ళు ఎవరి ఏడుపు నా దంతాలు ఏమవుతాయో నా చిగుళ్ళు ఏమవుతాయో లేక నా బ్రెయిన్ ఏమవుతుందో బ్రెయిన్ అంటే స్ట్రోకు ఈ స్ట్రోక్ అన్నది ఇండియాలో మనకి వినపడదు మీరందరూ అదృష్టం ఉంటుంది ఏదో ప్రాణాయామం ధారణ ధ్యానం కూర్చుని పాఠం వింటూ ఉండడం ఇలాంటివి చూస్తున్నారు కాదు మీకు స్ట్రోక్ గురించి మీకు తెలీదు మీరు విదేశాలకు వెళ్తే వెళ్తుంది సడెన్గా స్ట్రోక్ వచ్చిందంట స్ట్రోక్ వచ్చిందంటే ఆ మాట వినపడిందంటే ఈ న్యూరాలజిస్టులు కలిసి వీడిని ముక్కలు చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు వాడు మిగలడు ఖర్చు అయిపోతాడు స్ట్రోక్ వచ్చిందన్నాడంటే ఖర్చు అయిపోతాడు సో ఆ విధంగా ఏదో ఏదో నీకు స్ట్రోక్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాడు ముందు అసలు ఆ మోడ్లో పడిపోతే ఆ బెంగలో పడిపోతాడు ముందు జాగ్రత్తలు వచ్చిందో మానిందో వీడు బెంగలో పడిపోతాడు తర్వాత నా ఆర్థిక పరిస్థితి ఏమిటి నా డబ్బు ఏమిటై ఈ డబ్బు చాలుతుందో చాలుదావు ఎంతస ఎంత సరిపడుతుంది జీవిస్తాం ఏమో ఎంతకాలం జీవిస్తావు అరవై ఏళ్ళు ఉన్నవాడు ఎంతకాలం జీవిస్తాడు ఏమో డెబ్బై ఏళ్ళు వచ్చే వీడు జీవిస్తాడు ఏమో ఎనభై వచ్చే వీడు ఎంతకాలం ఏమో అన్నిటికీ ఏమో ఈ మిగిలిన జీవితానికి ఎంత డబ్బు కావాలి ఏమో పెట్రోల్ డరలు మళ్ళీ పెరుగుతాయేమో కాంగ్రెస్ వస్తుందో బీజేపీ వస్తుందో అవినీతి ఇలాగే ఉంటుందో తగ్గుతుందో తగ్గదో భయం భవిష్యత్తు గురించి ఏ ఎండలు మళ్ళీ పెరుగుతాయేమో అని ఈ రకంగా వీడు ఎప్పటికీ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటాడు ఈ భవిష్యత్తు గురించి బెంగా అనేది బెంగంటే బెంగంటే నిజంగా బెంగా అనేది కొంచెం బరువైన పదం కావచ్చు కైండ్ ఆఫ్ కన్సర్న్ ఒక్క పిసరు దట్ ఈస్ ది వరల్డ్ భవిష్యత్తు గురించి మీరు కొంచెం ఆదుర్దా ఉంది అంటే మీ ఎందు ఆ కిల్య భావం గట్టిగా ఉంది అని మీరు ఒక గడ్డై ఉండాలి ఒక గడ్డై ఉంటేనే ఆ గడ్డ కరిగిపోతుందేమో అనే భయం ఉంటుంది కరిగిపోతుందేమో అనే భయం ఉందంటే అర్థం ఏంటి మీరు ఆల్రెడీ ఒక గడ్డ కూర్చొని ఉన్నారని అర్థం ఏ మేరకు భవిష్యత్తు గురించి భయం ఉంటుందో ఆ మేరకు మీ ఎందు భావము దృఢంగా నిలబడి అంచేతనే నేనేమంటానంటే భవిష్యత్తుని ప్రొడిక్ట్ చేసే పని నేను చేయను ఎందుకంటే వాడిలో కిల్యభావం ఆల్రెడీ ఉంది దాన్ని బలపరచడం నేను చేయను నీకు కిల్యభావాన్ని బలపరచుకోవాలనుకుంటే ఇంకొకటి డిగ్రీకి పోని చేసేవాళ్ళు బోలంతమంది ఉన్నారు లోకంలో రన్ ఆఫ్టర్ దాన్ని గో నేను నీకు సహకరించను మరి నువ్వేం చేస్తావంటే నువ్వు క్లాసులో కూర్చుంటే తెలుస్తుంది నీ కిల్యభావాన్ని నేను వీలైనంత మేరకు కరిగించే ప్రయత్నం చేస్తాను నేను పుట్టాను అనే కిల్యభావము నేను ఈ కులము ఈ వర్ణము ఈ వర్గము పురుష స్త్రీ ఇలాంటివి ఎన్ని రకాల కిల్యభావాలని నువ్వు పెట్టుకుంటావో వాటినన్నింటినీ కూడా కరిగించే ప్రయత్నమే చేస్తాను నేను వాచా ధర్మం అవాపు ను అండి సీతాదేవి హనుమంతుడితో నోరు విప్పితే ఎదుటివాడికి ఉపకారమే అవ్వాలి తప్ప వాడికి హితము కానిది నీ నోటం కూడా పలకనేకూడదు అసలు వాడు ఆల్రెడీ కిలయభావంలో ఉంటే నువ్వు వాడి కిల్యభావాన్ని మరింత బలం చేసి పంపిస్తే వాడు అదే సత్యం అనుకుంటారు ఇట్స్ ఎ డిస్సర్విస్ ఇట్ యూ షుడ్ నాట్ డూ కాబట్టి ఆల్ సెల్ఫ్ కన్సర్న్ ని అబ్యాండన్ చేసి పారాయ అసలు రేపనేది లేదన్నట్టుగా బతకాలి భవిష్యత్తు గురించి అసలు బెంగ ఉండనేకూడదు తర్వాత దీంట్లో ఇంకో రహస్యం స్పిరిచువల్ వెల్ఫేర్ నాకు మోక్షం వస్తుందో రాదో మోక్షం ఎవరికి రావాలి నాకు రావాలి అంటే కిలయభావం ఉందంటారా లేదంటారా నేను సంసారిని బద్ధుడను అని మీరు ఎప్పుడైతే అన్నారో అదే కిలయభావం ఆ కిల్యభావం ఉన్నంత వరకు మీకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మోక్షకామన కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీకు కిల్యభావం కలుగుతుంది శంకరులు గీతా భాష్యంలో సమస్సిద్ధావసిద్ధవు చ సమత్వం యోగ ఉచ్యతే అని రెండో అధ్యాయంలో ఉంది శ్లోకం ఆ శ్లోకం దగ్గర భాష్యం రాస్తూ సమస్సిద్ధవు అసిద్ధ ఈ కర్మయోగము సిద్ధించి నాకు మోక్షం వస్తుందా రాదా అనే మోక్షకామను కూడా తిరస్కరిస్తేనే మీకు సమత్వం సిద్ధించినట్టు అని మీరు గీతా భాష్యం మోక్షకామన కూడా కిల్యభావాన్ని నిర్మాణం చేస్తుంది కాబట్టి అది కూడా తిరస్కరించాల్సి ఉంటుంది ఎవ్రీ సింగిల్ డిజైర్ తిరస్కరించాల్సి ఉంటుంది దీంట్లో ఇంకో రహస్యం ఉంది ఎవ్రీ సింగిల్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ తిరస్కరించాల్సి ఉంటుంది ఒక ఆయన అన్నారు మేము అన్నీ త్యాగం చేసి సన్యాసులమయ్యేమండి అన్నారు కిల్యభావం ఆ మాట అనకూడదు అలా అన్నారంటే ఇంకా త్యాగం చేయలేదన్నమాట ఇంకా త్యాగం చేయలేదన్నమాట ఎన త్యజస్సి త్యజ ఏ అహంకారంతో సర్వమును త్యాగం ఆ అహంకారాన్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది ఇంకా త్యాగం చేయలేదన్నమాట కాబట్టి ఎటువంటి అచీవ్మెంట్ అయినా సరే నేను పిహెచ్డీ చేశాను అన్నవరనుకోండి మీరు కిల్యభావంలో ఉన్నారు సో ఈ విధంగా ఆల్ కైండ్స్ ఆఫ్ అచీవ్మెంట్ కిల్యభావము రహస్యం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని ఉండగానే మీరు కిల్యులు కాదు మీరు హియర్ అండ్ నవ్వు పూర్ణ బ్రహ్మాత్మయ్య ఉన్నారు తర్వాత ఇప్పుడు ఇక్కడ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ యూ హ్యావ్ ఎవరీ పూర్ణత్వం అంటే అది కదా ఏదో ఇంకా కొంత కావాలి అంటే పూర్ణత్వం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అంటే దీని అర్థం మీరు బ్రెయిన్లెస్గా వెళ్ళి ఒక వర్షంలో నిలబడాలని కాదు యూ డోంట్ యు డోంట్ బికమ్ బ్రెయిన్లెస్ మూర్ఖుడుగా అయిపోమనే అభిప్రాయం కాదు కానీ ఎవ్రీ సింగిల్ మోడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఎవరీ సింగిల్ సెన్స్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ది ఫ్యూచర్ మెటీరియల్ యాజ్ వెల్ అస్ స్పిరిచువల్ every single strand of desire every sense of identification with religion culture religion caste creed race etc name and form identification gender identification every one of these things we abandon totally trosi putcha ganinapudu matrame your perfect form prakatamu guru ఆ విధంగా కియభావాన్ని తిరస్కరించాల్సి ఉంటుంది అందుకోసం ఇదంతా బోధించడం కోసం మంత్రము ప్రారంభమవుతోంది మంత్రం ఏమిటంటే ఏతేభ్యో భూతేభ్య సముత్య అని ఉంది అంటే ఈ భూతముల కంటే పంచమి ఎప్పుడు కూడా పంచమి వచ్చిందంటే దేనిని విధిలిపెట్టేస్తున్నారో దానికి పంచమి ప్లాట్ఫామ్ నుండి రైల్లోకి ఎక్కుతున్నారు అంటే ప్లాట్ఫామ్ నుండి అంటే పంచమే కదండి కాబట్టి ఇప్పుడు ప్లాట్ఫామ్ని ఏం చేస్తారు వదిలిపెట్టేస్తారు యూ లీవ్ ఇట్ బిహాయిండ్ అప్పుడే పంచమే దాన్ని సంస్కృతంలో ఏతేభ్యో భూతేభ్య సముత్య ఈ భూతముల నుండి చక్కగా పైకి వెళ్ళి అనే అన్ని మంత్రం భాష్యం ఏతేభ్యో భూతేభ్య అంటే ఈ భూతముల నుండి ఈ భూతములంటే ఏమిటండి యాని ఏతాని కార్యకరణ విషయాకారరిణతాని నామరూపాత్మకాని సలిల ఫుద్దుపమాని అవి ఏతేభ్యో భూతేభ్య అవి భూతములు ఏమిటా భూతములు కార్యకరణ భూతములు ఏమిటో తెలిస్తే వాటి నుంచి బయటికి పోవాలి అని తర్వాత వస్తాము ముందు ప్రథమావిభక్తిలో దాని అర్థం చెప్తున్నారు తర్వాత పంచమీలోను మార్చుకోవాలి యాని ఏతాని ఈ భూతములు అంటే అవేగో ఎక్కడో దూరంగా ఉన్నాయేమో నువ్వు వెతికి పెట్టుకోక్కర్లేదయ్యా నీ ముందే ఉన్నాయి ప్రసిద్ధంగా ఉన్నాయి ఇదిగో నువ్వు కళ్ళు తెరిచి చూస్తే నీ ముందే కనపడుతున్నాయి వేయాలాగా కనబడుతున్నాయి ఏమిటవి కార్యకరణ విషయ ఆకార పరిణతాని దేహము దేహం అంటే ఏటో తెలుసునండి పృథివీ దేహంలో పృథివీ ఉన్నదా ఏ అది స్థూల పృథివీ సూక్ష్మ పృథివీ ఎక్కడుంది దేహంలో నిక్కు ఘణేంద్రియం సూక్ష్మ పృథివీ ఈ సూక్ష్మ పృథివీకి ఎదురుకుండగా గంధము బయట ఉన్నదిగా అది విషయాకారమును పొందిన పృథివీ తెలియబడేది అంటే విషయం కాబట్టి తెలియబడేది గంధం ఏమిటి పృథివీ తెలుసుకునే ముక్కేమిటి పృథివీ ఈ ముక్కెక్కడు ఈ దేహంలో ఉంది ఈ దేహం ఏమిటి పృథివీ కార్య కరణ విషయ కార్య అంటే దేహం కరణ అంటే ముక్కు విషయ అంటే బయట ఉండే గంధం ఏమంటే పృథివీ ఆపహ దేహం ఏమిటండి నీరు దేహం అంటే ఏమిటనుకుంటున్నారండి నీళ్లు నింపిన తోలుతిత్తి అదే కదా నీళ్లు తోలుతిత్తి ఎరుగుద్రారా నీళ్లు నింపిన తోలుతిత్తి అయితే ఒకప్పుడు తోలుతిత్తిలో నీళ్లు నింపి కొన్ని పుడకలు కూడా పెట్టుకుంటారు వట్టివేళ్ళ పుడకలు దాంట్లో పెట్టుకుంటారు అలాగే ఈ తోలుతిత్తిలో కూడా నీళ్లు నింపి పుడకలు అస్థులు పెట్టుకున్నారు ఎముకలు అది కాబట్టి దేహము అంటే ఏమిటి ఆపహ ఏమంటే సూక్ష్మ ఆపహ ఎక్కడుంది రసనేంద్రియం ఏమంటే విషయమేమిటి రసం నీటి గుండే రసం కాబట్టి పంచభూతాల్లో రెండవ భూతం మూడవ భూతానికి రండి అగ్ని తేజస్సు తేజస్సు అంటే జఠరాగ్ని తేజస్సు శరీరం అంతా వేడి ఉన్నది తేజస్సు కార్యము తేజస్సు యొక్క ఇంద్రియము కన్ను బయట రూపము విషయము వాయువు దేహములో వాయువు ఉంటుంది గాలి పీల్చి వీధిపెట్టి ఇది లంగ్స్ ఇప్పుడు లంగ్స్ అంటే నాకు అనిపిస్తుంది తొలి రోజు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రాణాయామం చేస్తూ ఉండాలి రోజు ఇప్పుడు చేతులు ఇచ్చినందుకు అప్పుడప్పుడు వాటిని విప్పుతూ ఉండాలి అలా ఓపకుండా అలాగా సోఫాలో అలా బిగిసిపోయి కూర్చున్నారనుకోండి రోజంతా ఆ చేతులు ఏముంటాయి అవి బిగిపోయి దొడ్డుగా తయారయ్యి కదలవలసినప్పుడు కదలవు చేతులైనా అంటే కాళ్ళైనా అంతే ముక్కైనా అంటే లంగ్స్ కూడా అంటే లంగ్స్ వీడు గాలి మామూలుగా ఇలా పీల్చుకుంటూ ఉంటాడంటే ఇలా కూర్చుని అంతే తప్ప కొంచెం నిటారుగా కూర్చున్నాం డీప్గా పీల్ద్దని డీప్గా విడిచిపెడదామని అనుకోడు ఎప్పుడో రోగం వస్తుంది హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పట్టు పెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అవసరం ఉన్నా లేకపోయినా పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే అసలు బిల్లు అక్కడి నుంచే వస్తున్నాయి రైల్వే వాళ్ళకి ఏసీ క్లాస్ నుంచి వస్తాయి బిల్లు జనరల్ డిపార్ట్మెంట్ నుంచి ఏమి వస్తుంది ఆదాయం ఏసీ క్లాస్ నుంచే ఆదాయం వస్తుంది మొన్న ధరల మీద ఏంటి పెంచారు ఏసీ క్లాస్కే పెంచారు అక్కడికి వాళ్ళు ఏం చేస్తారంటే వీడికి ఒక బెలూన్ లాంటిది ఇస్తారు ఓ మేతలు ఉంటున్నాడు ఇంట్లో ఊదు అని పురమానిస్తాడు వీడి పని ఏమిటంటే ఊరుతూ ఉండాలి ఓ రెండు సార్లు ఊదేపటికే ఎక్కువ అయిపోతుంది వీడు పక్కన పెడతాడు డాక్టర్ ఏమైనా చెప్తాడంటే రోజు వంద సార్లు ఊట ఆ నర్సుతో చెప్తాడు వీడు మానేస్తాడు వీడికి చెప్తూ ఉండు మంచి మంచి పక్కన ఉండడు భార్య కొడుకో కూతురు ఎవరో ఉంటారు కదా వాళ్ళతో చెప్తాడు ఆయన ఇది ఇంట్లో చూడకండి అలా ఉండు ప్రాణాయామం కాబట్టి హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని ప్రాణాయామం చేయడం కంటే ఇప్పుడే మనం ఇంటి దగ్గర పొద్దున్న సాయంకాలం ఇలా రిటాద్గా కూర్చుని ఏదో కొద్దిగా గొప్ప చేస్తూ ఉంటే కొంచెం లంగ్స్ కండిషన్లో ఉంటాయి మీకే తెలుస్తున్నా తేడా లోపల వాయువు లోపలంతా వాయువు ఉన్నది దేహమున్నందు తర్వాత చర్మ చర్మము ఆ వాయువు యొక్క సూక్ష్మ ఇంద్రియము బయట స్పర్శ విషయం లోపల ఆకాశం ఆకాశం ఉంటే ఏమిటో తెలుసు అండి ముక్కు పూటములలో ఏముంటుందండి ఆకాశం ఉంటుంది ఆ ఆకాశం మూసుకుపోతే అన్ని సమస్యలే ముక్కులో ఆకాశం మూసికుపోతే ఏమిటవుతుంది సమస్యలే లంగ్స్కి ఏమవుతుందో తెలిసిన ఆకాశం ఉంటుంది ఫ్లూయిడ్ క్రియేట్ అయ్యి ఆ లంగ్స్లో ఆకాశం కవర్ అయిపోతుంది కవర్ అయిపోతే ఏం చేస్తారో ఒక పెద్ద సూదు ఒకటి గుచ్చుతారు లంగులోకి గుచ్చుతాడు ఇక్కడి నుంచి ఆ పొడిచేయడమే తీసుకెళ్ళి సూది పొడిచే లావుపాటు సూదండి ఇంజక్షన్ సూది కాదు లావుగా ఉండే సూది ఈ బోన్స్ ఉంటాయి చూడండి ఈ రెండు బోన్స్ బోన్లు డిబికేట్ బోన్స్ ఉంటాయి ఆ బోన్స్ మధ్యలో ఉండే ఫ్లష్కుండా వాడు లంగులోకి పెడతాడు ఆ సూదిని పెట్టి దాన్నే ఆ ఫ్లూయిడ్లో ముంచి ఇలా లాగుతాడు ఎక్స్రే తీస్తాడు ఎక్స్రేలో తెలుస్తుంది ట్వంటీ ఎంఎల్ ఫ్లూయిడ్ ఉంది అని తెలుస్తుంది వాడికి అప్పుడు ఈ సిరింజ్లకు ట్వంటీ ఎంఎల్ ఫ్లూయిడ్ లాగుతాడు లాగి తీసి ఒకరి పంపిస్తాడు లోపల ఆకాశం ఉంటే అంత విలువైంది ఆకాశం ప్రాణాయామం అది చేస్తుంటే ఈ సమస్యలు ఉండవు సెనివే ఆకాశము ఆకాశము చెవుల ఎందు శబ్ద సూక్ష్మంగా ఉంటుంది చెవిలోపల ఖాళీ ఉండాలి ఉంటుంది చెవిలోపల ఖాళీ మూసిపోతే వినపడదు బయట శబ్దం కాబట్టి ఇప్పుడు మీరు శంకర్లు ఎలా చెప్పారో చూడండి కార్యకరణ విషయ తర్కంలో వీళ్ళ పెద్ద పాండించాం శంకర్లు ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కొట్టి పారేస కార్యకరణ విషయాకార పరిణతని పంచభూతాలంటే ఇదే కాబట్టి జగత్తంతా పంచభూతాలు దేహము పంచభూతాలు ఇంద్రియములు పంచభూతాలు మనస్సు పంచభూతాలు పంచభూతాలు తప్ప ఇంకా ఏది లేదు మమ మమ అంటాడు జగత్తులో ఉండే పదార్థాలను ఉద్దేశించి ఏమిటా మమ పంచభూతాలు అహం అహం అంటాడు ఇంద్రియములను దేహమును మనస్సును పట్టుకుని ఇవేమిటి పంచభూతాలు ఇంకేతనే శంకరులు ఒరే వెర్రివాడ ఈ పంచభూతాలు నువ్వు కావు ఈ పంచభూతాలను ప్రకాశింపజేసే చైతన్యము నువ్వు అని బోధించుట కొరకై ఈ పంచభూతాల గురించి వీడికి బాగా తెలిస్తే ఉపయోగపడుతుందనే ఆయన పంచీకరణం అని ఒక పుస్తకం బుల్లి పుస్తకం ఈ పుస్తకం బుల్లిదే అయినా దీని విలువ చాలా గొప్పది అని సురేశ్వరాచార్యులు గుర్తించి దాని మీద వార్తీకలు రాశారు అవునది మంది పుస్తకం ఒకటి ఉంది మీకు తెలుసా పంచీకరణం మీకు వార్త ఎప్పుడైనా గమనించారా ఎప్పుడైనా చూసారా లేదా పుస్తకం ఎప్పుడైనా చూసారా బొమ్మలు కాదు టేబుల్స్ అది టెక్స్ట్ బుక్ లాంటి ఎందుకంటే నేను ఒకసారి ఫ్లారిడా వెళ్ళా వెళ్తే అక్కడ వేదాంతంతో రూపొస్తున్నారు ఇరవై మంది విద్యార్థులు ఒక స్వామిని కూడా ఉన్నారు అక్కడ స్వామిని దివ్యానం కానీ నా అటెండ్ చేశారు అమెరికన్ లేడి సన్యాసం తీసుకుంటారు స్వామిని దివ్యాలుంటారు సో డెబీ ఆవిడ అసలు పేరు మేము దేవీ అని పిలిచే వాళ్ళం డెబీని దేవి చేసి పిలిచే వాళ్ళం ఆవిడికి సన్యాసం వచ్చినప్పుడు దివ్యా అని ఆ డెబీ నుంచి దివ్యా అని ఇచ్చారు సరే ఇన్వైట్ చేశారు ఆమె ఇన్వైట్ చేస్తుంది స్వామీజీ వచ్చారు మనం చదువుకున్నామనే ప్రజల ఇన్వైట్ చేస్తే వెళ్ళారు వెళ్తే వీళ్ళందరూ క్లాసు చదువుకుంటున్నారు ఆవిడ పాఠం చెప్తాను ఏమిటంటే పంచీకరణం మన పుస్తకమే నేను ఆశ్చర్యపోయింది ఏమ్మా ఈ పుస్తకం అక్కడ మనం పైకి చేయాలంటే సేవ స్పృతి తీసుకొచ్చామని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ కింద చదువుకుంటున్నారు మంచిది ఒకటి రాతి పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఎనీవే సో కార్యకరణ విషయాకార పరిణతాని భూతాని ఇప్పుడు ఈ భూతాల గురించి ఎందుకండి ఈ ప్రసంగం అంటే వీటి నుంచి పైకి పోవాలి మనం ప్లాట్ఫామ్ మీద చే జమ అవుతాం ఎందుకు ప్లాట్ఫామ్ మీద మకాం పెట్టడానికి కాదు ప్లాట్ఫామ్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సో అలాగే విమానం దగ్గర గేటు దగ్గరికి వెళ్తాం గేట్ నెంబర్ ఫార్టీ టూనో సినో బిఎనో ఏదో ఉంటుంది ఎందుకంటే ఆ గేటు దగ్గరే మకాం ఉండిపోవడానికి కాదు గేటుని విడిచిపెట్టి విమానం ఎక్కితే అంతరిక్షంలోకి వెళ్ళిపోతాం అలాగే ఇది గేటుది ఈ గేటు గురించి బాగా తెలుసుకుని దీన్ని విడిచిపెట్టి పైకి పోవాలి ఏతేభ్యో భూతేభ్య సముత్య నామరూపాత్మకాని ఏమిటండి ఈ భూతాలు ఏమిటి పృథివీ అంటే ఏమిటి ఓ పేరు ఓ రూపం గట్టిగా చేతికి స్పర్శకి గట్టిగా ఉంటే దానికి పృథివీ అని పేరు పెట్టు ఉండాలని ఉండాలి ఉనికి సత్త స్పర్శకి ఉందండి స్పర్శకి గట్టిగా ఉంది ఆ పృథివీని పేరు పెట్టి దానికి ఉంది కానీ స్పర్శకి చల్లగా ఉంది జారిపోతున్నట్టుంది ఉంది ఓకే దానికి ఆపహ అని పేరు పెట్టు ఉంది వేడిగా ఉంది తేజస్సు అని పేరు పెట్టు ఉంది అలాగా కని కంటికి అయితే కనపట్టలేదు కానీ స్పర్శకి తెలుస్తుంది రూపరహిత స్పర్శవాన్ వాయు వాయువని పేరు పెట్టు ఉంది మనం ఇటు తిరగచ్చు ఉంది మనం ఇటు తిరిగడానికి అవకాశం ఆకాశం ఇప్పుడు అక్కడ ఉన్నవే ఐదు కాదు ఉన్నది ఒక్కటే అదేమిటది ఉంది ఉంది ఉంది హై స్వామి రాంశివదాసి మహారాజా ఏమని గారంటే హైపనా అని హై పనా నేను ఇంగ్లీష్లో పాఠం చెప్తూ ఉంటా కదా ఈజ్నెస్ అని నేను ఉంటా ఈజినెస్ so being being is one existences are many existences are many being is one even when oka aina being different term kosukontu vasaru aapusthakan me edho church undi meeru meeru dai cheyadam nanu koraru nenu nanu being is one aya maaku telisi బీయింగ్ డిఫరెంట్ ఎందుకు ఎందుకంటే బీయింగ్ ఈజ్ వన్ అద్వైతంలో బీయింగే డిఫరెంట్ చేసి కూర్చోబెడితే ఇంకేం మిగిలింది అదేదో పొలిటికల్ బుక్ అది ఇండియన్స్ వేరు అమెరికన్స్ వేరు బ్రిటిషర్స్ వేరు అలాగే బీయింగ్ డిఫరెంట్ అలాగే వద్దులే ఈ డిఫరెన్స్లు మనం తెలుస్తూనే ఉంటాయి దీనికోసం పుస్తకము మరియు దానికో పాఠం ఇవన్నీ ఎందుకు అని నేను వెళ్ళలేదు ఎందుకో తెలుసిన నామరూపాత్మకా ఈ డిఫరెన్స్ అన్నీ కూడా నామరూపాలయా చూడండి అద్వైతం వేదాంతి దగ్గర వేదాంతి అంటే అద్వైతే నిఖార్స్ అయిన వేదాంతి అంటే అద్వైతే వేదాంతి దగ్గర నామరూపాలంటే అర్థమేంటో తెలుసిన కుళక్కి అని అర్థం ఏమి లేదు తత్వం ఏం లేదు నామ ఉన్నదంతా నామరూపాలే వైటి ప్రారంభం ఏమిటంటే వాడికి నామం రూపం తప్ప ఇంకేం లేదు ఓ నామం పట్టుకు వెళ్లాడుతూ ఉంటాడు ఆ నామాంతో రూపం నాకు ఈ నామరూపం నాకున్నది దేవుడికి ఆ నామరూపం ఉన్నది జగత్తుకి ఈ నామరూపం ఉంది ఈ నామరూపాలు నన్ను ఆ నామరూపాలకి వెళ్తాను అంతా నామరూపాలే నామరూపాలు తప్పింకేం లేదు ఇప్పుడు దేవుడి పేరు మీద దెబ్బలాడుకుంటూ ఉంటాడు దేవుడు రాముడా కృష్ణుడా నేను దెబ్బలాడుకుంటాను దెబ్బలాడుకు కృష్ణుడే దేవుడు అని ఒకటి అంటాడు కాదు రాముడే దేవుడు అని ఇంకొకటి అంటాడు మీరు అయోధ్య నార్త్ ఇండియా వెళ్తే తెలుస్తుంది అలా దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారు దెబ్బలాడుకునేప్పుడు వీళ్ళు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు పక్షాన మనం దెబ్బలాడుతున్నాం అనుకుంటారు వాళ్ళు దేవుడి పక్షాన దెబ్బలాడటం నామం పక్షాన దెబ్బలాడుతున్నారు ఆ నామం ఆ రూపం ఆ పక్షాన దెబ్బలాడుతున్నారు నామం పక్షాన నామరూపాత్మకాని నామరూపములు అంటే ఏమిటో తెలుసునా సలిల ఫేన బుద్భుదోపమాని అవి సలిలం అంటే తరంగం అనుకోండి ఫేనం అంటే నురగా బుద్భుదం అంటే బూడగా అలాంటిది పృథివ్యాధి భూతానికి శేష ఈ పృథివీ పంచభూతములు ఏమిటో తెలుసునా సలీల బుద్బుద థేన ఉపమాని అంటే అవి యథార్థం కాదండి ఇప్పుడు కెరటము అక్కడ కెరటం ఉన్నది కెరటములు బుడగలు ఉన్నవి నురగ ఉన్నది అంటాడు వీడు అంతేనా ఇంకేమైనా కూడా ఉందా ఇంకేం లేదు ఇవే ఉన్నాయి అంటాడు వారు వెర్రిమొహం నువ్వు చెప్పినవేవీ లేవు అక్కడ మరి ఏముందిరా నీరుంది కెరటము కెరటము నామరూపమయ్యా ఉన్నది నీరు బుడగ బుడగ నామరూపమయ్యా ఉన్నది నీరు స్మొరగ నామరూపాలు పట్టుకున్నావు నువ్వు ఉన్నది నీరు నీరు పట్టుకోవు నామరూపాలు పట్టుకునేది నామరూపాలు పట్టుకుంటే నువ్వు ఉన్నది పోతున్నాయి ఉన్నది పట్టుకోలేకపోతారు నామరూపాలు పట్టుకుంటే నీడలతో మీరు వ్యవహారం చేస్తే తత్వాన్ని విస్మరిస్తారు కదా మరి ఇంత నామరూపాలు అయితే నామరూపాలు ఇవన్నీ షాడో వస్తుంది షాడో నీడలు కిల్యభావములు నీడలు దేని నీడలు నే ఇప్పుడు నీడ ఉందంటే ఆ నీడ ఉండిట్లా చేసే సూర్యుడు ఉండాలి అలాగే ఈ కిల్యాలన్నీ ఉన్నాయంటే నీడల ఉన్నాయంటే దేనికి చెందినవి ఇప్పుడు సినిమా తరమీద యాభై బొమ్మలు ఉన్నాయండి దేనికి చెందిన బొమ్మలన్నీ ఆ జాజ్వల్యమానమైన ప్రకాశానికి చెందిన బొమ్మలు అలాగే ఈ పంచభూతములు మీకు అనుభవానికి వస్తున్నాయి మీ ఎదురుకుండా అనుభవానికి వస్తున్నాయి మీలో అనుభవానికి వస్తున్నాయి ఇవన్నీ కూడా దేనికి చెందినవండి స్వచ్ఛస్య పరమాత్మన సలిలోపమస్య అది మొదటి సలిలం అంటే కెరటాలని అర్థం చెప్పండి రెండో సలిలం అంటే నీరు తెలిసిందండి సో ఇప్పుడు అక్కడ కెరటములు ఉన్నాయి బుడగలు ఉన్నాయి అన్నాడు ఒక అంటే కెరటాలు ఉన్నాయని అనిపిస్తోంది నీకు బుడగలు ఉన్నాయనిపిస్తోంది ఉన్నది నీరే ఈ కెరటములు ఆ నీరుకే ఉన్నాయి ఈ బుడగలు కూడా ఆ ఉన్నాయి ఎందుకని కెరటములన్నా బుడగలన్నా నవరూపాలు నామరూపాలు స్వతంత్రంగా ఏముండవు దేన్నో ఒకదాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి నెక్లెస్ అంటే నామరూపం అది ఒకదాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది దేన్ని బంగారం శృతిగీతంలో కూడా వచ్చింది కమకం అంటూ సో అలాగే కెరటములు బుడగలు అంటే నామరూపాలు ఒకదాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి అదేవిధంగా వీడు దేహము అన్నాడు నామరూపం ఆ ఎరుకను అంటిపెట్టుకుని ఉంటుంది ఇంద్రియములు కన్ను చెవి నామరూపాలు ఆ ఎరుకను అంటిపెట్టుకుని ఉంటాయి బయట విషయములు శబ్దస్పర్శ రూప ఇత్యాదులు అవి ఆ ఎరుకను అంటిపెట్టుకుని ఉంటాయి ఎరుక లేకుండా శబ్దస్పరిశ విషయాలు ఉన్నాయా ఎరుక లేకుండా ఇంద్రియాలు ఉన్నాయా ఎరుక లేకుండా దేహం ఉన్నదా ఎరుక లేకుండా మనస్సు ఉన్నదా ఆ శుద్ధమైన చైతన్యమేనిక దేశకాలాలు కూడా ఆ ఎరుకకే ఉన్నాయి ఎరుకని పరిచ్ఛిన్నం చేస్తూ ఎరుక ఎల్లు ప్రకాశిస్తూ ఎరుకకే అంటిపెట్టుకుని వెరేలాడుతూ ఉన్నాయి అవి మిథ్యాని తెలుసుకోగానే పోతాయి సత్యం అని అనుకుంటున్నంతసేపు ఉంటాయనకూడదు సత్యమని అను ఉన్నట్లుగా భ్రమ కలుగుతూ ఉంటుంది అది పరమాత్మ స్వచ్ఛమైన పరమాత్మ అంటే సుఖ దుఃఖములు బంధములేమి దాని లేవు స్వచ్ఛస్య పరమాత్మన అక్కడ వాక్యం పూర్తి చేయడం ఉపాధి భూతాన్ని ఇతి శేష సో ఈ పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ పరమాత్మనకు ఉపాధులు ఇప్పుడు చూడండి పర సూర్యుడు సూర్యుడంటే ఏమిటని అడిగారనుకోండి సూర్యుడంటే ఏమిటని అడిగితే సూర్యుడంటే కాంతి కాంతి అంటే ఏమిటి కాంతి అంటే చూడు ఇవన్నీ ఘటపటాది వస్తువులన్నీ కనబడుతున్నాయే వాటిని అలా కనపడి ఇట్లా చేసేటువంటిది అంటే ఇప్పుడు మీరు కాంతిని ఏ విధంగా మీరు వివరించారు ఆ కాంతిలో ప్రకాశించే ఘటపటాదుల ద్వారా దాన్ని బోధించారు వీడికి ఉపాధులు ఉపాధుల ఏం చేస్తాయంటే ఉపహితములు బోధించడానికి ఉపయోగపడతాయి సో అదేవిధంగా ఈ దేహము ఇంద్రియములు మనస్సు మొదలైన ఉన్నాయే ఇవన్నీ ఆత్మచైతన్యంలో ప్రకాశిస్తున్నాయి మరి ఆత్మ చైతన్యం అంటే ఎలా ఉంటుందంటే చూడు ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఈ జగత్తు అంతా దేని ఏ వెలుగులో ప్రకాశిస్తుందో ఆ వెలుగురా ఆత్మచైతన్యం అని అలా వర్ణిస్తారు అది ఉపాధి కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు విషయములు వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి శబ్దము శబ్దాన్ని మీరు పరిశీలించండి శబ్దము రామ రామ రామ అనే శబ్దాన్ని మీరు పరిశీలించండి ఆ శబ్దం ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు పరిశీలిస్తే ఏమిటవుతుందో తెలిసినా అది మిమ్మల్ని ఆత్మస్వరూపంలోకి తీసుకుంటుంది కాబట్టి కళ్ళు మూసుకుని ఒక రూపాన్ని పరిశీలించండి ఒక థాట్ని పరిశీలించండి కళ్ళు మూసుకుని అది ఆత్మ చైతన్యంలోకి తీసుకుపోతుంది ఇవన్నీ ఉపాధి అవి సత్యమనుకులు కూర్చుంటే ఆత్మచైతన్యం కప్పివేయబడి ఉంటుంది ఆ దాన్ని ఉపాధి అని తెలుసు తెలుసుకుని దాన్ని పట్టుకుని దాని మూలాన్ని అన్వేషిస్తే మీరు ఆత్మస్వరూపాన్ని చేరుతుంటారు కాబట్టి స్వచ్ఛస్య పరమాత్మన సలిలోపమస్య నీరు పరమాత్మ కెరటములు బుడగలు మొదలను మొదలైన వాటికి నీరు ఈ ఇంద్రియములు విషయములు దేహము అనే వాటికి పరమాత్మ పరమాత్మచైతన్యమతి సలిలోపమ స్వచ్ఛస్ పరమాత్మన ఉపాధి